ేరాబ్రహ్మణా బ్రహ్మణస్పత ఆలస్ వన్నోదసాదరీమనాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్య వందే గురు పరపరా శ్రీరామదేవాద్రం పశ్యేమాక్షజ్రాంగై స్థువాసూషేమేతాయుస్తింద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వవేదా స్వస్తి నష్టో అరిష్టమే స్తినో బృహస్పతిదా ఉత్పాద్యా ప్రసిద్ధ అజం సర్వముదాహృతం ూతాభూత సంభవోస్తి కథనా వెరీ ఇంట్రెస్టింగ్ వర్ష ఉత్పత్తి ఉత్పాద అంటే ఉత్పత్తి అంటే పుట్టుక ఆత్మచైతన్యమునకు ఆత్మస్వరూపానికి పుట్టుక లేదు ఉత్పాదస్య అప్రసిద్ధత్వా మనం చాలా చూసాం పుట్టుక లేదు అజా అజాతీయవాదమే కదా సో ఇది పుట్టుక అనేది ప్రసిద్ధము కాలేదు ప్రసిద్ధము అంటే నిర్ధారితము ఉత్తుక అనేది నిర్ధారితము కాలేదు కాబట్టి ఉత్పాదస్య అప్రసిద్ధత్వాత్ అజం సర్వముదాహృతం సర్వము కూడా అజమే ఇంట్లో సత్యవస్తువు అజమే ఎందుకంటే అది కాలములకు అతీతమైనది త్రికాల అబాధితము కనుక సత్యవస్తువు ఆత్మస్వరూపము అజము మిథ్య అజము ఎందుకంటే మిథ్య లేనే లేదు మిథ్య ఉంటేగా ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి ఆ సినిమా క్యారెక్టర్సు సినిమా దృశ్యములు అజములు ఎందుకని అవి ఎప్పుడు ఉన్నవి కాదు ఉన్న ఉన్నదానికి జమ్మా అజమ్మా అని తప్ప లేనిదానికి జమ్మేమిటి అజమే వంధ్యాపుత్రుడికి డేట్ ఆఫ్ బర్తే ఉంటుంది సో అజము వంధ్యాపుత్రహా అని జాయతే ఆత్మాపిన జాయతే అజము సర్వం ఉదాసృతం ఇది మనం చూసున్నాం ఇప్పుడు ఈ జాగ్రత్త స్వప్న వివేకంలో ఈ మధ్యలో ఇది అజమని ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే అవతారికలో మనకది స్పష్టం అవుతుంది నన్ను స్వప్నకారణత్వేపీ జాగరిత వస్తున స్వప్నవధ వస్తుత్వం ఇది పూర్వపక్షం నను అన్నారంటే పూర్వపక్షం ఇప్పుడు చూడండి జాగ్రత్త స్వప్నము రెండున్నాయి ఇంతకు ముందు శ్లోకంలో మీరు ఏం చెప్పారు జాగ్రత్త స్వప్నానికి కారణము అని చెప్పారు అంతే కదా అంతకు ముందు శ్లోకంలో మనం ఎస్టాబ్లిష్ చేసింది అదే కదా సో గ్రహణాత్ జాగరితవత్ తద్ధేతు స్వప్న ఇష్యే స్వప్న తద్ధేతు అంటే స్వప్నము జాగర జాగరితము హేతువుగా గలది అంటే జాగరితము స్వప్నానికి హేతువు అని మీరు చెప్పారు సో కాబట్టి స్వప్నము మిథ్య దాంట్లో ఇంక సందేహం ఏం లేదు స్వప్నం మిథ్య స్వప్నం కూడా సత్యం అన్నవాడికి మీరు ఇంక పాఠం చెప్తారు స్వప్నము సత్యం మామూలుగా అందరూ అంగీకరించేవారు పూర్వము కొన్ని విషయాలు అందరూ అంగీకరించేవారు దాంతో ఒక డిబేట్ అనేది మీనింగ్ఫుల్గా ఉండేది అందరూ అంగీకరించేవారు డిబేట్ ఉండేది మన పార్లమెంట్లో కూడా ఒకప్పుడు డిబేట్ ఉండేది ఎందుకంటే కొన్ని బేసిక్ థింగ్స్ అందరూ అంగీకరించేవారు నెహ్రూ కృపలాని వాజ్పేయి మొదలైనటువంటి ఈ పార్లమెంటేరియన్స్ అందరూ కూడా కొన్ని బేసిక్ విషయాల్లో సమానంగా ఆలోచించేవారు కాబట్టి డెల్ యూస్ టు బే డిబేట్ ఇప్పుడు ఇంకా డిబేట్ ఏమీ లేదు ఇప్పుడంతా జబర్దస్తి జబ్బపుష్టి పాకమే తప్ప ఇంకా డిబేట్ ఏమీ లేదు సో అదేవిధంగా మన తత్వశాస్త్రంలో కూడా ఇదే పరిస్థితి కనపడుతుంది మీకు అందరూ సమానంగా అంగీకరించే అంశాలు నేను కొన్ని చెప్తూ చూడండి భాష్యత శంకరుల యొక్క కాలంలో నెంబర్ వన్ ఔపనిషదులు అందరూ అద్వైతులే ఔపనిషద సిద్ధాంతం ఉంటే ఇంకా మళ్ళీ ఉపనిషత్తుల్లోకి వస్తే ద్వైతం లేదు మీకు ద్వైతం కావాలంటే కర్మ ఉపాసన వాటి మీద కావాల్సినంత ద్వైతం ఉంది మీకు ఉపనిషత్తుల్లోకి వచ్చిన తర్వాత ఇంకా ద్వైతం లేదు నెంబర్ వన్ ఏమంటే నెంబర్ టూ స్వప్నము మిథ్య ఇది అందరూ అంగీకరించినటువంటి కొన్ని బేసిక్ థింగ్స్ అయితే ఈనాడు కలికాలము యొక్క ప్రభావం అంటే ఇంకో ఈ విధంగా ఉంటుంది ఈనాడు మనం చూసి ఈనాడంటే అర్వాచీన కాలంలో గత ఐదారు వందల మిడివల్ టైమ్స్లో ఉపనిషత్తులలో కూడా ద్వైతవాదులు ప్రవేశించారు ప్రవేశించి ఇప్పుడు సమాజానికి ఉపనిషత్తు అంటే ద్వైతమా అద్వైతమా అనే శంక కలిగే స్థితి నిర్మాణం చేశారు సో అది ఎంత ఘోరమైన పరిణామం ఉపనిషత్తు అంటే ఉపనిషత్తులో శంకకి తావు కాదు కానీ ఉపనిషత్తులో కూడా ద్వైతమా అద్వైతమా అనే శంకకి తావును కలిగించి ఒక కొత్త సమస్యని సృష్టించారు తరువాతి కాలంలో వచ్చినటువంటి పండితం మల్లు ఇది ఒక దోషం రెండవది ఏమిటంటే స్వప్నము నిత్యకి దృష్టాంతంగా ఉండేది ఈ తరువాతి కాలంలో స్వప్నము సత్యం అనేటువంటి ఒక పిచ్చి మొదలైంది స్వప్నము సత్యం పిచ్చి పురాణం నుంచి వచ్చింది పురాణంలో స్వప్నం సత్యం పురాణం అంటే వ్యాసుడు రచించినటువంటి కొన్ని మౌలికమైన పురాణాలు ఉన్నాయి వాటిల్లో సమస్య కాదు ముఖ్యంగా స్థల పురాణం అనేది ఒకటి ఉంది ఈ స్థల పురాణం అన్నారంటే అక్కడ ఓ దేవాలయం ఉంటుంది ఓ కోనేరు ఉంటుంది ఆ కోనేరు దగ్గరికి వెళ్తే దూరం నుంచే మీకు తెలిసిపోతుంది ఆ కోనేరులో నీరు మురికి నీరు అని మీకు దూరం నుంచే తెలిసిపోతుంది అది పచ్చగా ఉంటుంది థిక్గా కూడా ఉంటుంది అది కోనేరు ఆ దేవాలయం ఈ రెండు ఉంటాయి మీకు స్థల ఉంటుంది ఆ స్థల పురాణంలో ఉంటుందంటే ఈ దేవాలయం ఇప్పుడు శివాలయం అనుకోండి ఈ శివుణ్ణి రాముడు కొలిచాడు ఇక్కడికి వశిష్ఠుడు వచ్చాడు జమదగ్ని ఇక్కడే తపస్సు చేశాడు ఈ కోనేరులో ఏడు సముద్రాలు ఉన్నాయి ఈ కోనేరులోనే నదులన్నీ అంతర్వాహినిగా వచ్చి ఉన్నాయి అని ఇలా ఉంటుంది పురాణం ఏమండి ఈ ఈ దేవుడు కళలో ఎవరికో కనపడి నన్నేమో నువ్వు ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్పాడు వాడు ప్రతిష్ఠించాడు అని ఇది తప్పనిసరిగా ప్రతి స్థల ఉంటుంది ప్రతి పురాణంలోనూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు స్వప్నము సత్యమై కూర్చుంటుంది అక్కడ స్వప్నమే సత్యమైతే మీకు వేదాంతంలో దృష్టాంతమే లేదు సరే పురాణం అనేప్పటికీ పురాణ దృష్టి వేరే అక్కడ తత్వశాస్త్రానికి సంబంధించిన దృష్టి కాదది అది కొంత భక్తికి సంబంధించినది కాబట్టి దాని గురించి మీరు చింత చేయొద్దు అని మనం అనుకోవచ్చు తప్పేం కాదు దాన్ని ఆ పక్కన పెట్టచ్చు తత్వశాస్త్రంలో కూడా మార్ధ్వద్ధాంతంలో స్వప్నం సత్యమని రాసుకున్నారు ఇంక మీరేం చేస్తారు వట్ అది గోయింకుడు సో ఇటువంటి ఈ స్థల పురాణాలకు సంబంధించిన దృష్టి మాధ్వ సిద్ధాంతానికి సంబంధించిన దృష్టి ఇవి రెండు పక్కన పెట్టగలిగితే మీరు అందరూ సమానంగా స్వప్నం సత్యమని అంగీకరిస్తారు స్వప్నం సత్యం ఓకే నెంబర్ వన్ స్వప్నానికి హేతువు జాగ్రత్త ఓకే జాగ్రత్త కూడా స్వప్నము వలె మిథ్య స్వప్నం మిథ్య స్వప్నానికి జాగ్రత్త హేతువు జాగ్రత్త కూడా స్వప్నం వలనే మిథ్య అని మనం చూసాం ఆ గరచిన శ్లోకంలో చెప్పిన మాటది ఇక్కడ పూర్వపక్షం ఏంటంటే అయా స్వప్నం సత్యమని అందరూ అంగీకరించి మాటే అని అంటున్నారు పూర్వపక్షం అది ఒప్పుకుంటాం అటువంటి స్వప్నానికి జాగ్రత్త హేతువు అని కూడా అంగీకరిస్తాం అది కూడా అందరూ అనుభవంలో ఉన్న విషయమే అది కూడా కానీ మిథ్యాస్వప్నానికి హేతువైనప్పటికీ జాగ్రత్త కూడా మిథ్యై తీరాలనే నియమము లేదు మిథ్యాస్వప్నానికి హేతువైనా జాగ్రత్త సత్యము కావచ్చు అని కోరు సో స్వప్న కారణత్వేకి స్వప్నానికి కారణమైన మాట వాస్తవమే అయినప్పటికీ జాగ్రత్త వస్తున నా స్వప్నవత్ అవస్తుత్వం జాగ్ర జాగ్రత్త అవస్థ ఎందులు వస్తువు ఏదైతే కలదో ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మీరు ఏనుగు చూశారు ఏనుగు దృష్టాంతం కదా జాగ్రత్త అవస్థలో ఏనుగు అది యథార్థమా కదా యథార్థము స్వప్నావస్థలో ఏనుగు చూశారు ఎందుకు చూశారు జాగ్రత్త అవస్థలో ఏనుగు స్వప్నావస్థ ఏనుగుకు కారణమైనది స్వప్నావస్థలో ఏనుగు మిథ్య కాబట్టి జాగ్రత్త అవస్థలో ఏనుగు కూడా మిథ్య అంటారా అన్నానికి వీరు కాబట్టి జాగ్రత్త స్వప్నావస్థకి కారణమే అయినప్పటికీ స్వప్నావస్థ పదార్థములు ఏ విధముగా అవస్తువులో జాగ్రత్త పదార్థములు ఆ విధముగా అవస్తువులు అని చెప్పడానికి వీలు లేదు ఎలా చెప్తారా పైగా అత్యంత చలో హి జాగరితంతో స్థిరం లక్ష్యతే స్వప్నం అనేది చాలా చంచలంగా ఉంటుంది అంటే మీకు స్వప్నంలో ఏనుగు కనపడింది అనుకోండి ఆ ఏనుగు స్థిరంగా ఏం చాలా అలా కనపడుతుంది అలాగా మళ్ళీ కనపడడం మానేసుకుని చాలా లూజ్గా ఉంటుంది స్వప్నంలో అనుభవము చాలా లూజుగా వీక్గా చాలా స్విటిల్ అంటారు అంటే ఉండి ఉన్నట్టుగా ఉంటుంది స్వప్నంలో ఏనుగు యొక్క అనుభవం అదే జాగ్రత్తలో ఏనుగు అనుకోండి అలా ఉంటుందా అది లూజ్గా ఉంటుందా అలా ఉండి ఉన్నట్టుగా ఉంటుందా అలా ఉండదు స్థిరంగా ఉంటుంది మీరు వెళ్ళి ముట్టుకోవచ్చు దాన్ని మీరు కనుక జాగ్రత్తగా లేకపోతే తొండంతో ఒక్క దెబ్బ కొడితే అక్కడ పది గజాల దూరంలో వెళ్ళి పడతారు ఆ ఏనుగు అక్కడ స్థిరంగా ఉంటుంది కాబట్టి స్వప్నంలో ఏనుగు చాలా చలవు అనే ఉంటుంది జాగ్రత్తలో ఏనుగు చాలా స్థిరంగా ఉంటుంది కనుక స్వప్నము మిథ్యయే అయినా జాగ్రత్త మిథ్య కాజాలదు ఇది ఒక ఆర్గ్యుమెంట్ ఇంతకుముందు ఆర్గ్యుమెంట్ ఏమిటంటే సార్ సర్వజన సాధారణము జాగ్రత్త అని ఆర్గ్యుమెంట్ పెట్టారు అప్పుడు నన్ను అది సర్వజన సాధారణమేం కాదది స్వప్నం వైయక్తికమో జాగ్రత్త అనుభవము కూడా వైయక్తికమే అది వ్యక్తినిష్టమే తప్ప విషయీనిష్టమే తప్ప విషయనిష్టము కాదు స్వప్నము వంటివే అని నిన్న దాని మీద మనం చాలా విచారం చేసి అది ఎస్టాబ్లిష్ చేశాం ఇప్పుడు ఇంకో పాయింట్ జాగ్రత్త స్థిరమైనది స్వప్నము చలము చలము మిథ్య అంటే చలము అంటా ఇప్పుడుంది ఇప్పుడు లేదు హై నహి హై దాన్ని చలము అంటారు అటువంటి చలము మిథ్య దాంట్లో సందేహం ఉండదు కానీ స్థిరమైనది మిథ్యని మీరు ఎలా చెప్పగలరు అని పూర్వపు సత్యం ఏం అవివేకినా సని మీద భాష్యకారులు సిద్ధాంతం చెప్తున్నారు నివేదన మీరు చెప్పిన మాట మీరు చెప్పినట్టే జాగ్రత్త స్థిరము అనేది మీరు చెప్పినట్టే ఆ అనుభవానికి వస్తూ ఎవరికి వివేకము లేని వారికి వివేకం లేని వారికి అలాగే అనుభవానికి వస్తుంది ఇప్పుడు మీకు నేను ఒక చిన్న దృష్టాంతం చెప్తా వివేకం చాలా సూక్ష్మంగా ఉంటుంది సూక్ష్మమైన వివేకం కలిగి ఉండడం అదొ గొప్ప వరం అదేమంత సామాన్యమైన విషయం కాదు లోకంలో నేను మీకు దృష్టాంతం చెప్తాను లోకంలో అందరి యొక్క అభిప్రాయము చాలామంది యొక్క అభిప్రాయం ఇలా ఉంటుంది అది ఎలాగంటే దేహము గలదు దేహములో మనస్సు గలదు మనస్సులో ఆత్మ గలదు అని ఇది అందరి యొక్క సామాన్యమైన అభిప్రాయం ఇది తప్పు ఎందుకంటే మనస్సు స్పందించిన తరువాత దేహం వచ్చిందా లేక మనస్సు యొక్క స్పందనకి ముందే దేహానుభవం ఉందా మనస్సు యొక్క స్పందనకి పూర్వము నందు దేహానుభవమే లేదు దేహం ఎప్పుడు ఉంటుందంటే దేహం గుర్తుకొచ్చినప్పుడే దేహం ఉంటుంది దేహం కూడా ఎప్పుడు గుర్తుకొస్తుందో తెలిసినా ఏదైనా దానికి రోగం వచ్చినప్పుడే అది గుర్తుకొస్తుంది దానికి ఏదో నొప్పి ఏదో కలిగి కొంత ఇప్పుడు మోకా మోకాళ్ళు ఉన్నాయి మోకాళ్ళి చెప్పాలంటారు మీ క్యాప్స్ నీ క్యాప్స్ ఉన్నాయనే సంగతి నాకు అరవై ఏళ్ల దాకా తెలియదు నీ క్యాప్స్ ఉన్నాయని అప్పుడు తెలిసింది అప్పుడు ఎందుకు అప్పుడు దాకా ఎందుకు తెలియలేదు అప్పటిదాకా అవి నొప్పి కలగలేదు కాబట్టి అవి ఉన్నాయని కూడా మనకి తెలియదు అవి నొప్పి కలగడం ప్రారంభించడం ఓహో ఇవి ఉన్నాయి సుమా అని తెలిసింది కిడ్నీ ఉందని ఎంతమందికి తెలుస్తుందండి పల్లెటూరు మీరు వెళ్ళి కిడ్నీ అనేది ఒకటి ఉందని తెలుస్తున్నానంటే అభ్యయో నాకు తెలియదండి ఏం చెప్తారు కానీ ఎవరు ఒకడికి తెలుస్తుంది వాడికి కిడ్నీకి సంబంధించిన ఇబ్బంది ఏదో ఉంటే వాడికి తెలుస్తుంది లేకపోతే కిడ్నీ అనేది ఒకటి ఉందని కూడా వాళ్ళు ఎర కుడి వైపున ఉంటుందా ఎడంవైపున ఉంటుందా తెలియని వాళ్ళు యాభై శాతం మంది జనం ఉన్నారు ఎటో వైపు ఉంటుందండి ఎటో వైపు ఉంటుంది అది ఉందని కూడా మనకి తెలియదు ఎందుకంటే దాని దారిని అది ఉంటుంది మన దారిని మనం ఉంటాం అదేదో ట్రబుల్ ఇవ్వడం ప్రారంభించే వరకు మనకి తెలియదు కాబట్టి దేహము అనుభవంలోకి వచ్చినప్పుడే దేహం యొక్క ఉనికి నిర్ధారితం అవుతుంది దేహం ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది మనస్సు యొక్క స్పందన చేతన అనుభవానికి వస్తుంది అంటే దీన్ని బట్టి ఏం తెలియదంటే దేహము మనస్సు ఎందుగలదు ఇక మనస్సు అంటే ఏమిటి ఆ తెలివిలో వచ్చిన కదలిక స్పందన దానికి మనస్సు మనస్సు ఆత్మ చైతన్యమునందు గల అది సత్యం దీని మీద ఓ దృష్టాంతం చెప్తారు బ్రాహ్మణస్య చిత్తం అంది బ్రాహ్మణస్య చిత్తం అని మహాత్ములు ఏమని అడుగుతారంటే వీడు బ్రాహ్మణుడైన తర్వాత వీడు బ్రాహ్మణుడు వాడి యొక్క చిత్తము అని ఉంది కదా వాక్యం అసలు వీడు బ్రాహ్మణుడు ఎప్పుడయ్యాడు చిత్తానికి ముందు బ్రాహ్మణుడు అయ్యాడా చిత్తం వచ్చిన తర్వాత బ్రాహ్మణుడు అయ్యాడా ముందు చిత్తమా ముందు బ్రాహ్మణుడా ముందు చిత్తం కాబట్టి బ్రాహ్మణస్య చిత్తం ఇచ్చిన చిత్త బ్రాహ్మణ ఇది వక్తు యుక్తం భవతి చిత్త బ్రాహ్మణ అని చెప్పాలి కానీ బ్రాహ్మణస్య చిత్తం అని కాదు ఎంత సూక్ష్మంగా ఉందో చూడండి దీని మీద ఇంకో దృష్టాంతం బెర్టర్ అండ్ రస్సెలు ఇచ్చేది దృష్టాంతం గాడ్ మేడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఇమేజ్ అని none the third dress he uttered that first man makes god in his image and then believes that god made man in his image kavade kanuka chittamulandu dehamugaladu yerukayandu chittamugaladu anteppa dehamulandu chittamu chittamulandu atma enbodu అంతేకాదండి మీరు దేహం ఉన్నది దాని ఎందు మనస్సు ఉన్నది దాని ఎందు ఆత్మ ఉన్నది అని మీరు అనుకుంటున్నంత కాలము మీకు ఆత్మస్వరూపం తెలియదు ఏ పైగా చాలామంది అలాగే అనుకుంటారు మీకు లోకంలో చాలామంది ఏమనుకుంటారండి దేహం ఉన్నది దాని ఎందు ఉన్నది దానిలో ఆత్మ ఉన్నది పెద్ద పెట్టి ఉంటుంది పెద్ద పెట్టి లోపల చిన్న పెట్టి ఉంటుంది ఆ చిన్న పెట్టి లోపల డైమండ్ రింగ్ ఉంటుంది అన్నట్టుగా ఆత్మలా ఉంటుంది ఇది ఎలా ఉందంటే ఘటము లోపల ఆకాశము ఉన్నది అన్నట్టు ఉంటుంది ఘటం లోపల ఆకాశం ఉందా ఆకాశంలో ఘటం ఉందా ఆకాశంలో ఘటం ఉన్నది ఎప్పుడు కూడా ఇప్పుడు కుర్చీ వ్యాప్యము వ్యాపకము అని సంస్కృతంలో మేము పట్టుగా రెండు పదాలు తరచుగా జాగ్రత్తగా ఉపయోగిస్తాం ఇప్పుడు వ్యాప్యము అంటే వ్యాపించబడేది దిర్వేడెడ్ థింగ్ వ్యాపకము ద పెర్వేడింగ్ థింగ్ ఇప్పుడు పార్ట్ అండ్ స్పేస్లో ఏది వ్యాప్యము పార్ట్ స్పేస్ ఈజ్ వ్యాపకము కాబట్టి స్పేస్లో పార్ట్ ఉంటుంది కానీ పార్ట్లో స్పేస్ ఉండదు కానీ లోక దృష్టి ఎలా ఉంటుంది స్పేస్ ఇన్ ది పార్ట్ పాట్ స్పేస్ అంటాడు పాట్ కాబట్టి సో ఈ సూక్ష్మమైన వివేకము చాలా అదుపు లోకంలో ఇటువంటి వివేకము చాలా అరుదు మీరు ఎవరినైనా అడిగి చూడండి ఎవరినైనా పురాణ దృష్టి గల వాళ్ళు కాని జ్యోతిషము వాస్తు ఇత్యాది దృష్టి గల వాళ్ళు కానీ లేక కర్మకాండ పూజలు ఇత్యాది దృష్టి వాళ్ళు కానీ లేకపోతే హఠయోగ దృష్టి వాళ్ళు కానీ ఉపాసక దృష్టి గల వాళ్ళని మీరు మొత్తం అంటే ఏమైందండి మొత్తం స్పెక్ట్రమ్ అంతా కవర్ అయింది మీరు వీళ్ళందరిలో ఏ ఒక్కరినైనా అడిగి చూడండి దేహము దాని ఎందు మనస్సు దాని లోపల ఆత్మ ఈ ఆత్మ ఎక్కడి నుంచో ఈ దేహంలోకి వచ్చింది మళ్ళీ ఈ దేహంలోంచి ఇంకో దేహంలోకి పోతుంది ఈ రకంగా ఎంత అవకతవకగా తెలుసుకుంటారో అలాగే ఉంటారు వేదాంత పాఠం చెప్పే వాళ్ళు కూడా ఇదే ధోరణంలో పాఠం చెప్తారు సూక్ష్మమైన వివేకము చాలా అరుదైన విషయం కాబట్టి జాగ్రత్తలోనే ఏనుగుకి స్వప్నంలోని ఏనుగుకి భేదము కలదు అని అనిపిస్తుంది నిజమే భేదం ఉన్నది అది మీరు లోకంలో రోడ్డు మీదకి వెళ్ళి ఏ ఒక్కడిని అడిగినా చెప్తాడు ఆ మాట స్వప్నంలో ఏనుగు చలము జాగ్రత్తలో ఏనుగు స్థిరము కాబట్టి జాగ్రత్తలో ఏనుగు సత్యము స్వప్నంలో ఏనుగు మిథ్య అని ఈ మాత్రం చెప్పడానికి మీరు పెద్ద పండితులు కనక్కర్లా మీరు రోడ్డు మీద ఎవరిని చెప్తారు ఎందుకంటే ఈ సూక్ష్మమైన వివేకము సామాన్యులకు ఉండదు సూక్ష్మమైన వివేకం ఎలా ఉంటుందో తెలుసిన స్వప్నంలో ఏనుగు అన్నది నుంచి వచ్చింది స్వప్న చిత్తము యొక్క స్ఫురణ చేత మాత్రమే మీకు స్వప్నంలో ఏనుగు వచ్చింది కూడా మనస్సు యొక్క స్ఫురణ ఉన్నప్పుడే ఏనుగు జ్ఞానం ఉంటుంది ఏనుగు కాగ్నిషను మనస్సు యొక్క స్ఫురణ లేకుండా ఉండదు ఏమండి ఇప్పుడు అసలు నిజానికి మీరు కలగన్నారు లేకపోతే ఒకటి చెప్తారు చెక్క ఏనుగు చూసి నిజం ఏనుగు అనుకున్నారు అక్కడ కాగ్నేషన్ ఏమిటి ఎలిఫెంట్ కాగ్నేషన్ చెక్క ఏనుగు చూశాడు భ్రాంతి జ్ఞానం ఏమిటి ఎలిఫెంట్ కాగ్నేషన్ ఓకే ఎప్పుడో ఏనుగు చూశాడు అది గుర్తుకొచ్చింది అది కూడా ఎలిఫెంట్ కాగ్నేషన్ బట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రికలక్షన్ ఓకే ఎదురుకుండా ఏనుగుని చూశాడు ఎలిఫెంట్ కాగ్నేషన్ ఏనుగు జ్ఞానం కలిగింది ఈ మూడింటికి తేడా ఏమిటని అడిగారు ఏమీ తేడా లేదు ఈ మూడింటికి ఏమీ తేడా లేదు ఎందుకంటే స్వప్నంలో ఎలిఫెంట్ ఇట్ ఈజ్ ది మూమెంట్ ఆఫ్ ది మైండ్ మీరు రికలెక్ట్ చేసిన ఎలిఫెంట్ మూమెంట్ ఆఫ్ ది మైండ్ ఎదురుకుండా చూసి కంటితో చూసి మనస్సుతో కాంజనైజ్ చేసిన ఎలిఫెంట్ ఈజ్ ఆల్సో మూమెంట్ ఆఫ్ ది మైండ్ మూడు కూడా మనస్సు యొక్క స్పందనే తప్ప మరొకటి కాదు అది ఏనుగు అని మీరు చెప్తున్నారా అది చెప్తున్న నేను ఏనుగును అని ఎప్పుడైనా ఏనుగు చెప్పినా లేదు కదా మీరు చెప్తున్నారు అంటే మీరు ఎలా చెప్తున్నారు కంటితో చూసి మనస్సుతో కాగ్నైజ్ చేసి చెప్తున్నారు కాబట్టి ఈ ఏనుగు అన్నది అది చెప్తే అక్కడ ఉన్నది అని మీరు ఏనుగని మీరు నిర్ధారించవచ్చు కానీ అది చెప్పట్లేదు మీరు అంటున్నారు కాబట్టి ఈ ఏనుగు ఎక్కడున్నది మీ మనస్సులో ఉన్నది మరి అక్కడ ఉన్నది అక్కడ ఉన్నది ఏమిటో తర్వాత చూద్దాం ముందు ఏనుగనేది మటుకు మీ మనస్సులో ఉన్నది కనుక ఏనుగు అక్కడ బ్రహ్మ ఉన్నది అక్కడ ఉన్నది సర్వం బ్రహ్మ కాబట్టి స్వప్న పదార్థము అవస్తుకము జాగ్రత్త పదార్థము వస్తువు అంటే యథార్థముగా ఉన్నది అనే అనే నిర్ణయము చాలా సత్యంగా అనిపిస్తూ కానీ సూక్ష్మమైన వివేకము లేని వారికి మాత్రమే ఆ విధంగా అనిపిస్తుంది మరి వివేకము గలవారికి ఎలా అనిపిస్తుందండి వివేకినా వివేకము గలవారికైతే నచిద్వస్తున ఉత్పాద ప్రసిద్ధ ఏ వస్తువైనా సరే ఉత్పత్తి అనేది అంగీకారము కాదు ఏ వస్తువైనా సరే అది పుట్టుక అనేది లేదు అజం సర్వం అంటే జాతిని అంగీకరించాలి అంటే అభిప్రాయం ఏమిటంటే ఈ జగత్ ఒకటి ఉన్నది దీన్ని ఇది సృష్టించబడింది అని ఒక వ్యవస్థ ఉంది కదా సృష్టించబడింది మీరు ఎప్పుడైతే అన్నారో అది సత్యమో అని దాని పక్కనే ఉంటుంది కాబట్టి అసలు అజాతవాదాన్నే మేము అంగీకరిస్తాము ఏ వస్తువు యొక్క ఉత్పత్తిని మేము స్వీకరించము వివేకము గలవారు స్వీకరించరు నిజానికి మీకు సంగతి చెప్తా ఘటం పుట్టింది ఏమంటే ఇది చెప్పాను అయినా టాపిక్ వచ్చింది చెప్తున్నా ఘటం ఎక్కడ పుట్టింది మట్టి ఎందు పుట్టింది మట్టి నుండి పుట్టింది మట్టి ఎందు పుట్టింది అంతే కదా తప్పు ఎందుకంటే మట్టి నుండి ఏది పుట్టలేదు మట్టి మట్టిలాగే ఉంది మట్టి నుండి ఏది పుట్టలేదు మట్టి నుండి పుట్టిందంటే ఇది మట్టి దీని నుంచి ఇది పుట్టిందని మీరు ఎలా సపరేట్ చేసామనో చూపిస్తారా ఏం లేదు కదా మట్టి ఎందు పుట్టలేదు మట్టి ఎందు ఏం పుట్టిందో ఇదిగో ఇది మట్టి దీని ఎందు ఇదిగో ఘటం పుట్టింది చూపించండి ఆ రెండు మీరు కాబట్టి మట్టి నుండి పుట్టలేదు మట్టి ఎందు పుట్టలేదు మరి ఎక్కడ పుట్టింది ఘటము ఘటాకార వృత్తి యొక్క పుట్టుకయే ఘటము యొక్క పుట్టుక వృత్తి యొక్క జన్మయే వృత్తిలో విషయమైన ఘటము యొక్క జన్మ కాబట్టి ఘటాకార వృత్తి కంటే భిన్నంగా ఘటము అనేది లేనే లేదు అంచేతనే ఏ క్షణంలో ఘటాకార వృత్తి పుట్టిందో అదే క్షణంలో ఘటము పుట్టింది అంతకుము ఘటానికి ఉత్పత్తిని మేము అంగీకరించము ఈ ఈ పాట మనం కవర్ చేశాం అయితే ఘటాకార వృత్తి పుట్టిందంట అది పుట్టలేదు ఇది న చిత్తం సంస్పృశచ్యర్థం చిత్తాభాసం తథైవచ అనే శ్లోకంలో ఇదంతా కవర్ చేశాం ఇప్పుడు చూడండి ఈ అది ఒక వస్తువు కాదు అదేదో స్వప్నము చలము జగత్తు స్థిరము అని మీరు అనుకుంటున్నారే తప్ప జగత్తు ఏమి స్థిరమేమీ కాదు జగత్ ఒక భా భాష షో షో షో ఉంటుంది షో వస్తూ ఉంటారు పూర్వం స్టేజ్ మీద షోలు చూపించేవారు ఐంద్రజాలికుడు ఆ ఇంద్రజాలాన్ని స్టేజ్ మీద చూపించేవాడు అది షో అది ఎలా ఉంటుందో ఆ షో గ్లెటరింగ్గా అంటే చాలా ప్రకాశిస్తూ చాలా కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది ఇప్పుడు టోపీలోంచి వాడు పావురు అని తెస్తాడు ఆ టోపీని చూపిస్తాడు చూసుకో కనపడుతుంది ఆ కను ఏముంది లోపల ఏమీ లేదు ఖాళీగా ఉంది ఇటు తిప్పి చూడు అటు తిప్పి చూడు ఓ వాలంటీర్ని రమ్మంటాడు ఎవరు ఎవరైనా పర్వాలేదు అప్పుడు ఈ వంద మందిలో ఒకటి లేచి ఆ స్టేజ్ దగ్గరికి వెళ్తాడు వాడి చేతికి ఇస్తాడు ఈ టోపీ చూడు ఈ టోపీని పరిశీలించి లోపల చేయి పెట్టి చూడు ఇటు తిప్పి చూడు ఇలా ఇటు తిప్పి చూడు అటు తిప్పి చూడు అని అన్నీ చెప్పిస్తాడు దీంట్లో ఏమైనా ఉందో ఏమీ లేదు సరే వెళ్ళి కూర్చోమంటే వాలంటీర్ వచ్చి కూర్చుంటాడు ఇప్పుడు అందరికీ ఏం నిశ్చయమైంది ఆ టోపీలో ఏమీ లేదు అని నిశ్చయమైంది దాని నుంచి వాడు పావురం లేస్తాడు ఆ టోపీ నుంచి కావండి ఇప్పుడు దీన్ని షో ఈ షోలో మీరు ఏమనుకుంటున్నారు టోపీలో అంతకుముందు లేని పావురాన్ని వీడు సృష్టించిన ఆ పావురాన్ని ఇలా విదిలిపెడతాడు అది ఎగురుతుంది కూడా కాబట్టి అసలైన శిసలైన పావురాన్ని అంతకుముందు టోపీలో లేని పావురాన్ని ఆ టోపీ నుంచి సృష్టించినాడు దిస్ ఇస్ ది షో దీన్ని షో అంటారు ఈ షో ఎలా ఉంటుందంటే చాలా యథార్థమాన్నట్టుగా కన్విన్సింగ్గా ఉంటుంది కానీ అది సత్యం కాదు అది ఒక హస్తలాఘవం తప్ప అది సత్యం కాదు అక్కడ పావురము సృష్టించబడ లేదు అంటే ఈ జగత్తు కూడా ఇదే ఇట్స్ ఎ షో చాలా కన్విన్సింగ్ కనపడుతుంది చాలా అబ్జార్బింగ్ అవన్నెన్షన్ ఆ విధంగా కనపడుతుంది కానీ వాస్తవంలో అది సత్యము కాదు ఏమండి ఇప్పుడు సినిమాకి వెళ్తారు సినిమా తెర మీద మీకు ఆ క్యారెక్టర్స్ అక్కడ ఉండే రసములు శృంగార రసం కరుణ రసం అవి ఎలా చాలా బలంగా మన అటెన్షన్నని మన ఏకాగ్రతని పట్టుకునే విధంగా కనపడతాయి కానీ వాస్తవంగా ఏమీ ఉన్నది కాదు అవి లేదు అందామా అంటే అక్కడ ఉన్నట్టుగా కనపడుతుంది పోనీ బలంగా ఉన్నట్టుగా కనపడుతోంది కాబట్టి ఉంది అందామా అంటే అది ఉందని చెప్పడం తప్పు ఎందుకంటే అది మరుక్షణం మాయమవుతుంది ఇంట్లో ఉన్న రహస్యం ఏమిటంటే జస్ట్ దిస్ ఇస్ ది సీక్రెట్ మీరు అది ఉంది అని భావించి దాని ఎందు రాగాన్ని కలిగి ఉండి అలా ఉన్నంత కాలము అది యథార్థమని అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఇది కనబడుతోంది ఇది యథార్థమా దీని ఎందు మనం రాగాన్ని కలిగి ఉండటము సరైన పద్ధతియేనా అని మీరు ప్రశ్నించుకుని దాన్ని కనుక మీరు పరిశోధించడం మొదలుపెడితే అది స్వప్నం కరిగిపోయినట్టుగా కరిగిపోతుంది ఈ జగత్ అటువంటిది కాబట్టి దీని మీద ఒక చక్కటి శ్లోకం ఉంటుంది గీత ఆరో అధ్యాయం ప్రారంభంలో నా హ్యసన్యస్త సంకల్ప యోగీ భవతి కశ్చన అని ఎవడైతే సంకల్పాలను త్యాగం చేయడో వాడు యోగి కాజాలడు వాక్యం సో సంకల్పాలను త్యాగం ఎలా చేయాలి సంకల్పములు అంటే మనస్సు యొక్క స్పందన మనస్సులో వచ్చేటువంటి ఆలోచనలకే సంకల్పములు అనిపారు ఈ సంకల్పాలను త్యాగం ఎలా చేయాలి మీరు సంకల్పాలను త్యాగం చేయాలని కూర్చుంటే వర నిమిషం అయ్యేప్పటికీ ఏదో ఒక సంకల్పాలు ప్రవాహంలోకి పోతూనే ఉంటుంది మళ్ళీ రెండు నిమిషాలు తర్వాత గుర్తుకొస్తుంది ఏమని మనం సంకల్పాలను త్యాగం చేద్దామని కూర్చున్నాం కదా ధ్యానం కోసం కానీ ఇప్పుడు మనం చేస్తున్నదేమిటి పీఠంలో కూర్చుని సంకల్పాలని అలా ప్రవాహరూపంగా చేస్తూ ఆలోచిస్తూ కూర్చున్నాము అని మీకు అనుభవానికి వస్తుంది ఎందుకని సంకల్ప త్యాగం చేయలేకపోతున్నారు మనుషులు సాధకులు తరచుగా కంప్లైంట్ చేస్తారు నేను ధ్యానం చేయడానికి కూర్చుంటే మనస్సు పరిపరి విధాలుగా పోతుంది ఎందుకని సంకల్ప త్యాగం చేయలేకపోతున్నారు సంకల్ప త్యాగం చేయకుంటే వాడు ఎన్నటికీ యోగి కాలేడు కష్టన యోగీ నభవతి వాడు హఠయోగి కాలేడు ధ్యానయోగి కాలేడు భక్తి యోగి కాలేడు కర్మయోగి కాలేడు జ్ఞానయోగి కాలేడు ఏ యోగి కాలేడు సంకల్ప త్యాగం చేయకుండా సంకల్ప త్యాగం అంత కష్టం ఎందుకు అవుతుంది దానికి మూడు కారణాలు చెప్పారు ఒకటి జగత్తు ఉన్నది అనే భావన జగత్తు యథార్థము అనే దృష్టి నెంబర్ వన్ నెంబర్ టూ జగత్తునందు రాగము నెంబర్ త్రీ జగత్తు నాది నాకు చెందినది అంటే మమ నాకు సంబంధించినవి జగత్తునందు గలవు ఇప్పుడు జగత్తు యథార్థము జగత్తులో ఆపోజిట్స్ ద్వంద్వములు మంచి చెడు ఇత్యాది ద్వంద్వములు గలవు వాటిలో నా స్వత్వము గలదు కొన్ని నావి కొన్ని నావి కావు ఈ మూడు దృష్టులు ఈ మూడు ని నిష్కర్షలు గట్టిగా ఉన్నంత వరకు మీరు సంకల్పాలను త్యాగం చెయ్యనే లేదు మీరు సంకల్ప త్యాగం ఎప్పుడు చేయగలుగుతారంటే జగత్తు సత్యమా జగత్తులో అనుభవానికి వచ్చే ద్వంద్వములు యథార్థమా అని ప్రశ్నించి జగత్తునందు స్వత్వభావన మమ అనే మమకారాన్ని విడిచిపెట్టి పూర్ణమైన వైరా అంటే జగత్తు యథార్థమా దీంట్లో ఉండే ద్వంద్వలు సత్యమా ఇది వివేకానికి సంబంధించిన శోధన జగత్తునందు మమకారము తప్పు అని తెలుసుకోవడం వైరాగ్యానికి సంబంధించిన శోధన ఈ రెండు రకాల శోధనలు మీరు గట్టిగా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీ మనస్సులో సంకల్పాలను త్యాగం చేయటం చాలా కాబట్టి జగత్తుయందు వివేకము లేని వాళ్ళకి జగత్తునందు యథార్థ భావన స్వత్వ భావన రెండు నిష్కర్షలు ఉంటాయి అటువంటి అవివేకులకు జగత్తు మరి యథార్థంగానే భావిస్తుంది కానీ భావిస్తారు కానీ జగత్తుని జాగ్రత్తగా శోధించే వాళ్ళకి మాత్రం జగత్తునందు ఏమీ సత్యత్వము భాషించదు ఎప్పుడైతే సత్యత్వం భాషించదో అటువంటి జగత్తుకు ఉత్పత్తి ఎన్నటికీ నిర్ధారితము కాదు ఈ మానవ జీవితం ఏదైతే కలదో మనిషి యొక్క జీవితము అని మీరు ఏదైతే అంటున్నారో ఇది కేవలము జాగ్రత్త అవస్థ మాత్రమే స్వప్నావస్థ జీవితంలో భాగం కాదు సుషుప్తి కూడా ఆ జీవితంలో భాగం కాదు కేవలము జాగ్రత్త అవస్థ దీనికి మనము జీవితము పేరు పెట్టుకున్నాం వాస్తవానికి మనం అనుకునేటువంటి ఈ జీవితము ఈ ప్రాపంచిక జీవితము ఇది కేవలము స్వప్నము మాత్రమే దురదృష్టం ఏమంటే ఈ సత్యాన్ని మనం శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనస్సు ఇంద్రియములు పటువుగా ఉన్నప్పుడు గుర్తిస్తే మనం కృతార్థనం అయిపోతాం కానీ ఈ సత్యాన్ని మనం అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు గుర్తించాం ఇది కానీ ప్రతి గుర్తిస్తాడు ఎప్పుడు గుర్తిస్తాడంటే తప్పనిసరిగా ఎప్పుడు గుర్తిస్తాడంటే మరణించే సమయంలో తప్పనిసరిగా గుర్తిస్తాడు కానీ అప్పటికి చేయి దాటిపోతుంది అప్పుడు ఆ గుర్తింపు వల్ల దుఃఖము కలుగుతుంది తప్ప భయంకరమైన దుఃఖం కలుగుతుంది తప్ప అప్పుడు వివేకాన్ని పొందే సమయం కాదది ఎప్పుడు కూడా కొంతమంది ఏమంటారంటే భగవద్గీత చదవండి అయిన సలహా చెప్తే రిటైర్ అయిన తర్వాత చదువుతూ వాళ్ళకి తెలియదు ఎందుకంటే అది అనుభవంలో తర్వాత తెలుస్తుంది అదేంటంటే శరీరం సడన్గా క్రాష్ అయిపోతుంది సడన్గా క్రాష్ అయిపోతుంది అంతదాకా ఎగురుతున్న విమానాన్ని నేల మీదకి వచ్చేస్తుంది ఇంకా ఎగరదు ఇంకా ఎగరడం మానేస్తుంది అలా అయిపోతుంది శరీరం పాయింట్ వచ్చేప్పటికీ అంతకు ముందు రోజు దాకా చాలా దృఢంగా ఉందని అనుకున్న శరీరం ఇంకా దాని మీద విశ్వాసం ఉండదు ఇట్ బికమ్స్ ఎ బర్డెన్ లయబిలిటీ అయిపోతుంది అప్పుడు ఇంద్రియములు మనస్సు పటుత్వాన్ని కోల్పోతాయి తర్వాత వీడు ఒక నిస్పృహలోకి వెళ్ళిపోతాడు ఒక హెల్ప్లెస్ స్టేట్లోకి వెళ్ళిపోతాడు ఆ సమయంలో మీరు భగవద్గీత చదువుతాను అంటే మీకు ఏమీ వర్కౌట్ కాదు కాబట్టి కొంచెం ఇంద్రియాలు అవన్నీ పటువుగా ఉన్నప్పుడే ఏం చదువుకున్నా అప్పుడే చదువుకోవాలి సో అదేవిధంగా జాగ్రత్తవస్థ మిథ్య అనే సత్యం అనే అనే జ్ఞానము మరణ సమయంలో ఎలాగూ కలుగుతుంది మరణ సమయంలో వాడికి తెలిసిపోతుందేమని మనం బిల్డప్ చేసిన ఈ సంవత్సరాన్ని ఇల్లు వాకిలి ఒక ఇల్లు కాదుగా అరడగని ఇళ్ళు పొలాలు భూములు తర్వాత గోలంతమంది బంధువులు నావాళ్ళు పరాయి వాళ్ళు అంటే ఒక పెద్ద వ్యవస్థని నేను ఏదైతే నిర్మాణం చేశానో ఇదంతా సత్యమని ఏదైతే భ్రమపడుతూ వచ్చానో ఇదంతా కూడా కల్లా అనే సంగతి వీడికి మరణించే సమయంలో తప్పకుండా అనుభవానికి వస్తుంది కానీ అప్పటికి చేయి జాటిపోతుంది దానివల్ల ఉపకారం ఏమీ లేదు వాస్తవం ఈ జీవితము ఒక స్వప్నము వంటిది కాబట్టి అయితే ఇప్పుడు దాన్ని దీన్ని బట్టి మనం నేర్చుకునే గుణపాఠం ఏమిటంటే ఇప్పుడు ఒకరోజు స్వప్నంలో అన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి లాటరీ తగిలింది లేకపోతే లాభాలు వచ్చాయి అన్నీ వచ్చాయి ఇంకో రోజు స్వప్నంలో అన్నీ నష్టాలే వచ్చాయి స్వప్నంలో వచ్చిన లాభాలకి సంతోషించేది లేదు స్వప్నంలో వచ్చిన నష్టాలకి దుఃఖించింది అదేవిధంగా ఈ జీవితం కూడా స్వప్న సదృశమే కనుక ఈ దీంట్లో మనకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు సంతోషపడాల్సింది కానీ పరిస్థితులు ప్రతికూలంగా ఉందని దుఃఖించాల్సిందని కానీ ఏమీ లేదు ఎందుకంటే స్వప్నంలో వచ్చే పరిస్థితుల గురించి మీరు సంతోషించడము దుఃఖించడము చేస్తారా చేరు ఇది కూడా స్వప్నము కాబట్టి దీంట్లో ఉండే పరిస్థితుల గురించి మనం సంతోషించాల్సింది కానీ దుఃఖించాల్సింది కానీ ఏమీ లేదు ఎందుకంటే ఏ పరిస్థితి గురించి మీరు సంతోషించాలనుకుంటున్నారో అది కల వంటిది అలా కనపడుతుంది ఇలా పోతుంది ఇట్స్ షో ఏ పరిస్థితి చూసి మీరు సంతోషపడదాం అనుకుంటున్నారో అది కూడా షో అలా కనపడుతుంది ఇలా మాయమవుతుంది కాబట్టి సంతోషించేది లేదు దుఃఖించేది లేదు వాస్తవానికి ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ పరిస్థితులను చూస్తూ ఉండటం వాటిని పరిశీలిస్తూ ఉండటం వాటిని తెలుసుకుంటూ ఉండడం ఒకదానికి సంతోషించడం మరో దానికి దుఃఖించటం ఈ పిక్కి మానేసి మరి ఇంకేం చేయాలండి సంకల్ప సన్యాసం చేసేసి ప్రతి శ్వాసయందు ఆత్మానుసంధానమే చేయవలేను లేదా ప్రతి శ్వాసయందు ఈశ్వరుణ్ణి స్మరించడమే చేయవలేను అంతే తప్ప ఈ సంసారం ముందు జగత్తు నందు సత్యత్మ బుద్ధి కలిగి దాంట్లో అనుకూలమైనప్పుడు ఇదిగో ఇది అనుకూలము అని గంతులు వేసుకో ప్రతికూలమైనప్పుడు అయ్యయో ఇది ప్రతికూలమైపోయిందని దుఃఖిస్తూ కూర్చోవడం అన్నది చాలా అవివేకం లాటరీ టెన్నిస్ అన్న ఒక గొప్ప పోయిట్ ఉన్నాడు ఆయన ఏమంటాడో చెప్తాను చూడండి డ్రీమ్స్ ఆర్ ట్రూ వైల్ దే లాస్ట్ అండ్ డు వీ నాట్ లివ్ ఇన్ డ్రీమ్స్ We need to live in dreams. In this world, this is a shwapna. It is a prasiddhaha. There is no one who is coming, one who is coming, one who is coming, one who is coming. This is also a prasiddhaha. It is not a prasiddhaha. మనం ఏమంటాం ఈ సంసారంలో నాకు ఈ దుఃఖము గలదు ఈ ఆపద గలదు అని మనం అనుకుంటాం అని మనం అదంతా సత్యం అనుకుంటాం అక్కడ వాస్తవం ఏమంటే ఈ సంసారంలో ఈ దుఃఖము నాకు గలదు అని మీరు భావించడమే దుఃఖం అంతే మీరు భావించడమే దుఃఖం తప్ప ఇంకా అంతకంటే దాంట్లో దుఃఖం వేరే లేదు భాగవతంలో చిత్రమైన కథ ఉంది మీరు భగవత్ని చూసే ఉంటారు ఎక్కడో ఏడో స్కంధంలోనో ఎనిమిదో స్కంధంలోనో వచ్చింది ఒక దంపతులు ఉంటారు వాళ్ళకు ఒక కొడుకు ఉంటాడు ఆ కొడుకు పోతాడు పోతే ఈ దంపతులు భోరు భోరు అని ఉంటారు అక్కడికి నారదుడు వస్తాడు నారదుడు వచ్చి ముక్కు వేలేస్తుంటాడు ఏమైందిరా మీకు అంతలా దుఃఖించేస్తున్నారు ఏంటంటే అంటే మా పుత్రుడు మరణించాడు మీకు పుత్రుడు ఒక పైగాను కస్తే పుత్ర నీకు పుత్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు రా నీకో ఠికాణా లేదు నీకో పుత్రుడు ఒకడా అంటే నువ్వే పుట్టలేదు మళ్ళీ నువ్వే నీకే పుట్టుకోలేదు నువ్వు పుట్టావు మళ్ళీ నీ తర్వాత ఇంకొకడు నీ నుండి పుట్టాడు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చావురా ఈ పుట్టుకోలేదు నేను అని ఆయన అడుగుతాను అడిగితే మరి మాతోటి వాడు ఉన్నాడు కదా అది వీళ్ళు ఏదో అక్కడ మీరు అప్పుడు నారదును ఏం చేస్తాడంటే వీళ్ళ పుత్రుడిని పిలిపిస్తాడు స్వర్గం నుంచి వాడు స్వర్గానికి పోయాడు అనుకోండి పరలోకానికి వెళ్ళాడు కదా పరలోకానికి ఇదిగో మీ పుత్రుడు నేను మంత్రమహిమతో తీసుకొచ్చి నిలబెట్టాను మాట్లాడండి వీటితో అని అంటాడు నా గుర్తు పూర్తి వివరం మీరే తీసి అంటే వీళ్ళు మాట్లాడడానికి ట్రై చేస్తారు వాటితోటి అదే రూపంలో కనపడతాడు ట్రై చేస్తే నా ఎలా ఉన్నవరా అని అడుగుతారు అంటే మీరు ఎవరని అడుగుతారు అంటే నే మేము నీ తల్లిదండ్రులు రా అంటే ఎప్పుడు తల్లిదండ్రులు ఏం తల్లిదండ్రులు ఎక్కడి నుంబట్టుకు వచ్చారు ఈ తల్లిదండ్రులు అనే మాట ఎవళ్ళు ఎవళ్ళకి తల్లు కాదు తండ్రులు కాదు ఓకే జీవులు ఈ లోకంలోకి వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు మన ద్వారా వచ్చేవని మనం అనుకుంటాం అసలు దేహమే నువ్వు కాదని అంటుంటే నీ ద్వారా రావడం ఏమిటి కూడా ఒక అపీరెన్స్ ఒక షో అంతే అని అలా చెప్తాడు అతను ఆకురాడు అప్పుడు వీళ్ళు తలకాయలు ఊపుతాడు అప్పుడు రాడు మాయ అయిపోతాడు ఏ జన్మలో తండ్రిని అడుగుతాడు పైగా ఏ జన్మలో తండ్రిని అడుగుతాడు నాకు మూడు వందల ఇరవై జన్మలు గుర్తుకొస్తున్నాయి మీరు ఏ జన్మలో తండ్రిని అడుగుతాడు అంటే వీళ్ళు లెంపలు వేసుకునే సరే కానలేని ఆయన వాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోంటే మాయ అంటే నారదుడే కల్పించాడు ఆ రకంగా అప్పుడు ఎందుకంటే నారదుడు చెప్పాడు అనుకోండి ఈ మాట వీళ్ళు వినిపించిపోదు అంచేత ఓ బొబ్బ ఒక దాన్ని కల్పించి ఆ బొబ్బచే చెప్పించాడు ఇది కూడా మీరు కొడుకు చూడో వీడు ఏం చెప్తున్నాడో వినండి ఆ తర్వాత వీళ్ళు రోధించటం మానేస్తారు కాబట్టి జగత్తు సత్యమని అవివేకులు అనుకుంటారు తప్ప వివేకులు అనుకోరు సో చూడండి ఈ జగత్తు మీకు జగత్తులో జీవితంలో వచ్చే అనుభవాలు ఇవన్నీ కూడా అని మిమ్మల్ని నేను ఇబ్బంది పెడుతున్నానా ఏం లేదు కదా నాకు సడన్గా డౌట్ వచ్చింది అవును బోరు కొడుతున్నాను మేము నాకు ఎందుకంటే స్వామి రామతీర్థ ఒక కొన్ని అంశాలు చెప్పారు నేను అది చూసి మీకు వివరిస్తున్నా ఎందుకంటే ఈ సందర్భం అటువంటిది కనుక రామతీర్థ ఆయన ఏమంటారంటే చూడండి మీరు జగత్తులో జీవితమని జగత్తు అని ఇదంతా సత్యమని ఇవన్నీ సుఖ జీవితం అంటే కండి సుఖం దుఃఖం సుఖం దుఃఖం ఇదే కదా జీవితం అంటే ఈ సుఖదుఖాలు యథార్థం అని మీరు అనుకుంటున్నారు చూడన్నా నువ్వు ఏది సుఖం అనుకుంటున్నావో అది నీటి మీద ఒక గీత గీసినట్టే ఆ గీత నీటి మీద గీత ఎంతసేపు ఉంటుంది అలా గీస్తూనే పోతుందంటే అలాగే సుఖం సుఖం అనుకుంటుండగానే పోతుందండి అలాగే నువ్వేది దుఃఖం అనుకుంటున్నావో అది కూడా నీటి మీద గీసిన మరో గీత అంతకుమించి వాటిలో వాస్తవికత లేదు అండ్ తర్వాత ఈ జగత్తు ఈ సంసారము ఇదంతా మిథ్య అయినప్పుడు ఈ మిథ్యలో నీకు అనుకూలమైతే ప్రతికూలమైతేనేమి అయ్యో అనుకూలం కాలేదని చెప్పేసి నువ్వు ఎందుకు దుఃఖిస్తావు ఎందుకు అనుకూలించాలి నాకు అనుకూలించడం ఒక్కర్లేదు ప్రతికూలించడం ఒక్కర్లేదు అసలు అనుకూలము ప్రతికూలము అనేవే లేవు ఇట్ ఈజ్ ఆల్ ద సేమ్ నువ్వు ఏది అనుకూలం అనుకున్నావో అది కాలగర్భంలో కలిసిపోయింది ఇప్పుడు మనకి ఎన్నెన్నో అనుకూలమైనవి జరిగాయి ఏవి ఎక్కడున్నాయో అన్నీ గాలిలో కలిసిపోయాయి ప్రతికూలమైనవి జరిగాయి అవి ఏవయ్యాయి అవి గాలిలో కలిసిపోయాయి ఇట్ ఈజ్ ఆల్ ద సేమ్ కాబట్టి దీంట్లో ఇది సత్యము ఇది ఇది ఇది ఇది ఇది అనుకూలము ఇది ప్రతికూలము అనేటువంటి మీమాంసయే సరికాదు ఇంకా దీన్ని ఎలాగ వర్ణిస్తారంటే మీరు ఒక నాటకాన్ని చూస్తున్నారు ఆ నాటకం చూస్తుంటే ఆ స్టేజ్ మీద యాక్టర్సు నాటకం కాబట్టి కొన్ని సినిమా కొంతమంది పాత్రధారులు వాళ్ళ వాళ్ళ యొక్క నటనని వాళ్ళ పాత్ర పోషణని బట్టి వాళ్ళు నవ్వినప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు నవ్వుతాము వాళ్ళు ఏడ్చినప్పుడు మనం కూడా వాళ్ళతో పాటుగా ఏడుస్తాము